ఏమరజనదు బ్రతికేటి కాలము ఎరిగిన మహాత్ములకును శ్రీమంతుడగు హరినే తలచిన చీకటులన్నీయుడబోయు చెరివుండెడిది బ్రహ్మలోకమట శ్వేతుడను రాజట భువిమీదకి కారణమున నేతెంచి నిత్యమును కళేబరంబట తనగాహారము ఆరయ సంపదలే పనికి లోకాంతరగతి వచ్చునట లోకాంతరగతినేమున్నది శ్రీరమణునికే శరణుదొచ్చినను చడని భోగములు చేతగలుగు చేసన క్రతువులు నూరట నహుషుడు చలగుచు దేవేంద్ర పట్టమేలెనట దోషమించుకంతకుగా భువిపై తూలుచు పామై పడియెనట ఆసల కర్మము నెట్టునమ్మెడిది అమరత్వము ఫలమది ఎట్లెంచుట వాసుదేవుని గొలిచి తానతనివాడైయుండిన నెలకు విలయగా త్రిశంకుడనియడి రాజట విశ్వామిత్రుని పరిగ్రహంబట అలరిసండాలత్వముందే నట యంతరిక్షమున నుండెనట బలుములు ఎందాక వెంటవచ్చునూ పాయంబులు మరి చెప్పగనేలా ఇలధరుడగు శ్రీవెంకటేశ్వరుని నెరిగి దాసుడగుటే సత్ఫలం